పరశుధ్రవకు దేవా మీకు వనాలైనా మనద్రవి కంటే మీరు సుత స్తోత్రాలైనా ప్రభావ ఈ యొక్క కరీక్షణ మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవులెక్కలు పెట్టినారు దాన్ని బట్టి మీకు వనరాలనైనా ఈ దినం ఎంతో మంది చూడకపోయి ఉంటుందైనా మమ్మల్ని మీరు ఈ రీతిగా జీవింపజేసినందుకు మీకు ఎంతో వనరాలనైనా కాబట్టినైనా మీ యొక్క సన్నిధికి మేము వచ్చినాం మిమ్మల్ని స్థుతించినాం ప్రార్థన చేసినాం ప్రభా ఇప్పుడు మీ స్వరాన్ని వినడానికి సిద్ధపడుతున్నాం ఆయన మా తను మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ప్రభావ వాక్యాన్ని వినడమే కాదు నాయన దాన్ని మేము పాటించాలా మా జీవితాలలో అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా దాన్ని అనేకులను ప్రకటించాలా దేవుని బిడ్డలందరూ ప్రకటించాలా అని దేవుని వాక్యం సెలవిస్తుందైనా కానీ క్రైస్తవ జీవితం ఏదో ఆ రీతిగా చేస్తలేదు ప్రభావ కాబట్టి మీరు అనేకులను లేవనెత్తున్నారు తండ్రి అనేకులను ప్రభావ గొప్ప గొప్ప సేవకులను లేవనెత్తున్నారు క్రైస్తవులకి బుద్ధి చెప్పడా ప్రాభా మీరే తిరిగి మహిమనందండి ప్రభావ మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీరు మహిమనందమని ఏసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తర్రి ఆమె అలలియ ఏసుక్రీస్తున్నం మీకందరికీ శుభములు ఫాసర్ ఇమానల్ గారికి మా యొక్క వదనములు అనుకోని విధానంగానే ఈ ప్రాంతానికి రావడం జరిగింది నిన్న సాయంత్రం ఐదు మంది వచ్చాము ఇక్కడికి యాక్చువల్గా ఈ ఐదు మందిలో ఎవరు ఎక్కడికి వెళ్లాలనో మాకు తెలియదు నేను ఇక్కడ రావడం జరిగింది అంతే సో తక్కిన నలుగురు ఇంకా అనేక ప్రాంతాల్లో వెళ్ళినారు సో పని నిమిత్తమై మరి ఈ ప్రభు ఎందుకు నన్నుక నడిపించిండో నాకు తెలియదు కానీ ఇది ఖచ్చితంగా ఆయన యొక్క ప్రణాళిక అని నేను విశ్వసిస్తున్నాను లేకపోతే మీరెవరో నాకు తెలియదు కదా నేనెవరో కూడా మీకు తెలియదు మరి ఎందుకు ఏ రీతిగా నేను రావాల్సింది మీరు అనుకుంటున్నారా కేవలము ఫాస్టర్ ఇమ్మాన్యుల్ గారు నన్ను తీసుకొస్తున్నారు అనేసి అది కానే కాదు ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేరేపణ ఎందు నిమిత్తమై ప్రభు మనందరినీ ఇక్కడ ఏర్పరచడం మనం కొంతసేపు ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధపడదాం ఆయన వాక్య సత్యాన్ని గ్రహించడానికి ప్రయాసపడదాం కాబట్టి ఆయన మాట వినకపోతే ఆయన స్వరం వినకపోతే మనం చచ్చినవరమే అని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి మీరు జీ మీ అందరు జీవించాలా అంటే ఆయన వాక్యాన్ని వినాలా కదా మీరంతా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు చెప్పంగానే టక టక టాక వాక్యాలు చూపించేస్తూ ఉంటారు ఎక్కడ పోయినా ఈ ఆంధ్ర ప్రాంతంలో వెళితే అదే కనిపిస్తూ ఉంటుంది సరే తెలంగాణ ప్రాంతంలో కూడా కానీ ఈ ప్రాంతానికి వస్తే ఒక వాక్యం చూపించంగానే చెప్పంగానే టకా టాక్ భయము తీసేసి ఉంటారు మనుషులు అంటే అంతగా వాక్యంలో మీరు తరబేది పొందినరు అని మీ గురించి నేను చెప్తున్నాను సాక్ష్యం కానీ మీరు ఆ వాక్యాన్ని నిజంగా పాటిస్తున్నారా లేదా అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే వాక్యాన్ని వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది విశ్వాసము రూపకంగా చేసుకోకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుందని యాకబు రాష్ట్ర పత్రికలో మనం ధ్యానిస్తాం కదా మీరు అనేకులు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కానీ మరిచిపోతున్నారు అంటాడు యాకబు ఎందుకు మరచిపోతున్నారు ప్రతి ఆదివారము అనేక ప్రాంతాలలో ఆ యొక్క స్పీకర్స్ నుంచి మీరు వింటున్నారు వాక్యాలు ఎన్నెన్నో వాక్యాలు వింటున్నారు మీ జీవిత కాలం అంతా రేడియోస్లల్లో టీవీలలో పాస్టర్లు చెప్పడము పబ్లిక్ మీటింగ్స్లో ఎన్నో వాక్యాలు వింటున్నారు అవన్నీ మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా ఈరోజు ఆ చెప్పబడ్డ వాక్యాలన్నిటినీ మీరు పాటించరా ఎందుకు పాటించలేకపోతున్నాం మనమంతా మత్తిమరుపు జీవులం మనిషి అనేవాడు మత్తిమరుపు జీవి అన్నీ మర్చిపోతూ ఉంటాం అందుకని మనం ఏం చేయాలంటే ఈ వాక్యాలని రాసుకోవాలా ఎక్కడ రాసుకోవాలా పుస్తకాలలోనా లేక నీ హృదయాలనా ఎక్కడ రాసుకోవాలా పుస్తకాలు కూడా రాసుకోవాలా తప్పదు పుస్తకాలలో రాసుకోవడం నేర్చుకోవాలా విరామ సమయంలో వాటిని మనం ధ్యానించాలా ఆ విధంగానే వాటిని మనము మన హృదయల మీద రాసుకోగలం లేకపోతే వారం ఏం ధ్యానించినమో జ్ఞాపకం సోమవారం వరకు ఉంటుందేమో మంగళవారం నుంచి అవి జ్ఞాపకానికి రావు ఎందుకు ఆ రీతిగా క్రైస్తవ జీవితం ప్రపంచమంతటా ఉంది అంటే ఇదంతా ఫాస్ట్ లైఫ్ త్వరగా త్వరగా త్వరగా పొద్దున లేస్తే సాయంత్రం వరకు పరిగెత్తుడు పరిగెత్తుడు పరిగెత్తుడు అయిపోయింది మన ప్రభు అంటుండో మీరు మెల్లగా నడవండి ఎందుకు పరిగెత్తుతున్నారు ప్రభు కంటే ముందే పరిగెత్తిపోతుంది క్రైస్తవ జీవితం ఈరోజు ప్రపంచం అంతటా ఆయన కొరకు కనిపెట్టుకోవడం తగ్గిపోయింది ప్రతిదీ ప్రోగ్రామ్స్ ప్రతిదీ ప్రోగ్రామ్స్ సిధపరుచుకోవాలా పరిగెత్తాలా సిధపరచుకోలో పరిగెత్తాలా ఆ రీతిగా ఉంటే ఏ రీతిగా నీతో మాట్లాడతారు చెప్పండి పాట మటుకు పాడుతూ ఉంటారు ఎక్కడ పోయినా కానీ చిన్న నేను ఏసయ్యా నడుపు చిన్నగోరే పిల్లలు నేను నేను చిన్న గొర్రె పిల్లనే ప్రవ్వా నన్ను మెల్ల నడుపు ప్రవ్వా అంటాం కానీ ఆయన వెనకలుంటే నువ్వు ముందు పరిగెత్తుతా ఉంటావు ఇది క్రైస్తవ జీవితం విరుచు ఆయన స్వరాన్ని వినాలా దాని ప్రకారంగా మనం జీవించాలా అప్పుడే కదా ఆయన సంతోషించేది మన గురించి మన విషయాలు మనం ఈ రీతిగా ఆయన కొరకు సాక్షిగా ఉండగలుగుతున్నాం చూడండి నేను మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను ఈరోజు మతయు శువార్త పదహారవ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు నిజంగా ఈ వాక్యాన్ని మీ జీవితంలో పాటిస్తుందా లేదా పరిశీలించుకోండి ఎందుకంటే ప్రతి వాక్యము నిన్ను పరిశీలించు నిన్ను నువ్వు పరిశీలించుకోవడం కొరకు అనుగ్రహించబడింది ఇది ఒక అద్దం వంటిది అంటాడు కదా పౌలు ఈ ధర్మశాస్త్రము ఒక అద్దము వంటిది బైబుల్ అంతా ఒక అద్దం వంటిది దాన్ని ఎప్పుడు చదివినా నీ మొహం ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉందో చెప్తా ఉంటుంది అది ని నీ జీవి నీ మొహం మీద మురికి ఉంటే అద్దం ఏం చెప్తది నీ మొహం మీద మురికే ఉందని చెప్తుంది కానీ అర్థానికి రుద్దుతే పోతుందా మురికి పోదు మరి ఏ రీతిగా ఆ మురికిని తొలగించుకోవాలా మనము అది కూడా దేవుని వాక్యమే హెచ్చరిస్తుంది కదా ఏసు తప్ప మురికి తొలగించలేరు కదా పాపం మురికి ఏసు తన రక్తాన్ని ఎందుకు గార్చేయండు నీ పాపం నుంచి నీకు విడుదల కల్పించడం కొరకు కాబట్టి ఆ మురికిని తొలగించుకోవాలంటే మనం చెంతకొచ్చి ఆయన ఆయన సన్నిధిలో మన హృదయం కుమరించుకోవాలా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించాలా ప్రవ్వ నా జీవితాన్ని సరిచేయ ప్రవ్వా అన్న ప్రార్థన మనకు అందరికి అవసరం చూడండి ఆయన వచ్చేంత వరకు నీ యొక్క రక్షణ అనుభవాన్ని నువ్వు కొనసాగించుకోవాలి ఎందుకంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన రక్షింపబడేవారు కొద్దిమందేనా ప్రవ్వ అని శిష్యులు అడుగుతున్నారు ఈ లోకంలో రక్షింపబడేవారు కొద్దిమందేనా ప్రార్థనలు చూస్తే లక్షలాది ప్రజలు వచ్చి వింటూ ఉంటారే పబ్లిక్ మీటింగ్స్లో కానీ శిష్యులు అడుగుతున్నారు ప్రవ్వా రక్షింపబడే వాళ్ళు బహు కొద్ది మందేనా అంటే ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి ఏమైనా అసాధ్యమైంది ఉందా దేవునికి సమస్తం సాధ్యం అంటుండడు కానీ ఒక సూచన ఏంటంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండకపోవచ్చేమో ఆయన ఆయననే అంటున్నాడు మీరు అనొచ్చు మరి ప్రపంచమంతటా క్రైస్తవులు అధికంగా సంఖ్యలలో ఉన్నప్పుడు విశ్వాసం ఎందుకు ఉండదు భూమి మీద మీరు బాగా అర్థం చేసుకోండి ఆచారబద్ధమైన జీవితంలో విశ్వాసం ఉండదు మతపరమైన జీవితంలో విశ్వాసం ఉండదు విశ్వాసం ఎప్పుడుంటుంది తెలుసా టెబ్యుల పత్రికలో పౌలు విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తూ నీ గురి ఎద్దకు నువ్వు పరిగెత్తుతేనే నీకు విశ్వాసం ఉంటుంది దాన్ని పుట్టించిన యేసు ప్రభు కాబట్టి ఆయన వైపు చూస్తూ నీ గురి పరిగెత్తాలంటే నీ కొరకు ఒక గురి ఉంది లోకంలో అది నువ్వు పరిగెత్ దాని కొరకు పరిగెత్తాలా ముగించుకోవాలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో గురి పెట్టుకొని పరిగెత్తున్నామా లేదా ఉదయం లేస్తే వంటగదిలకు పరిగెత్తాలా అదొక గురి పురుషులైతే ఉద్యోగుల కొరకు పరిగెత్తాలా అదొక గురి పిల్లలైతే స్కూల్కి పరిగెత్తాలా అదొక గురి ఇవి లోకాతీతమైన గురి కానీ మన ప్రభువు జ్ఞాపకం చేస్తుంటూ ఇవి కానిది ఇంకొక ముఖ్యమైన గురి నీకుంది దాని కొరకు మీరు పరిగెత్తలేరు ఈ లోకంలో గురి పెట్టుకొని పరిగెత్తుతున్నారు అవి పొందుకుంటున్నారు అయినా అలిసిపోయి ఇంటికి ఎంత తిన్నా బలహీనంగానే ఉంటున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి కష్టం కష్టార్జీతాన్ని తెచ్చుకుంటున్నాం అయినా దుఃఖంలోనే ఉండిపోతుంది అలసటనే ఉంటుంది ఎంత చదివినా వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ కాడు క్రైస్తవ కుటుంబాలలో చూస్తాను పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ కారు అన్యులు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు గోల్డ్ మెడలిస్టులు వాళ్ళు కొట్టుకుంటున్నారు పిల్లలు ఏం చేస్తారు మన పిల్లలు మళ్ళీ జీవంగలో దేవుని బిడలమై మనం ఎందుకు ఆ రీతిగా సాధించలేని స్థితిలో ఉన్నాం ఎందుకు అంటే చూడండి ఇక్కడ ఒక వాక్యం నేను మీరు చూపించబోతున్నా ఒకవేళ మీరు ఈ వాక్యాన్ని నిజంగా పాటిస్తుందా లేదా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి చూడండి ఇరవై నాలుగవ యేసు ప్రభు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు తను వెంబడించే వారితో మాట్లాడుతున్నాడు ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన వాళ్ళైతే అంటే నాయందు విశ్వాసం ఉంచి నన్ను వెంబడింప గోరిన వారైతే ఈ విషయం మీరు చాలా బహు జాగ్రత్తగా వినాలి చూడండి అప్పుడు యేసు తన శిష్యులు అంటే ప్రతి ఒక్కరు శిష్యులే ఆ పన్నెండు మంది కాదు ఆయన చనిపోయే టైంకి నూట ఇరవై మంది ఆయన ఈ లోకాల నుంచి తిరిగి వెళ్ళిపోయానికి ఐదు మంది శిష్యులైన ఆ రోజు నుంచి రోజు వరకు కొన్ని లక్షలాది ప్రజలు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయనకి శిష్యులుగా ఉన్నారు మీరు నేను మనం ఇక్కడ ఆయన శిష్యులాగా ఉన్నాం కాబట్టి అది ఎవరిని హెచ్చరిస్తుంది మనల్ని హెచ్చరిస్తుంది రెండు వేల సంవత్సరాల తర్వాత ఈ వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తుంది ఇప్పుడు చదవండి ఎవడైనాను నన్ను వెంబడింప గుర తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపలను కాబట్టి సున్యాసంగా ప్రభుని వెంబడించేది కాదు పని రక్షణ పొంది బాప్తిజం పొంది మంచి పేరు మార్చుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రము ప్రార్థనలు చేసుకొని ఉంటే సరిపోనిది ఈ జీవితం బాగా అర్థం చేసుకోండి అటువంటి జీవితంలో సుఖం ఉంటుంది అటువంటి జీవితంలో కష్టం ఉండదు కష్టము లేని క్రైస్తవత్వము క్రైస్తవత్వమే కాదు శ్రమ లేని జీవితము క్రైస్తవ జీవితం కానే కాదు ఈ లోకస్తులు ఒకటి అనుకున్నారు ఏంటంటే శ్రమను ఎట్లా తప్పించుకోవాలా కష్టాలు ఎట్లా తప్పించుకోవాలా దుఃఖం ఎట్లా తప్పించుకోవాలా అవి కనుకున్నారు విధానాలు వాళ్ళే ధనికులు ధనికులు బహుగా డబ్బుని ఆర్జిస్తారు ఎందుకు అంటే ఎటువంటి కష్టం వచ్చినా సునాయసంగా దాని నుంచి బయటపడడానికి కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడి ఆలోచనలన్నీ ధనాన్ని మీదనే ఉంటుంది ధన వ్యామోహం అందుకే ధనవంతులు పర్లోకానికి అనర్హులు వాళ్ళు బహు దుర్లభం వాళ్ళు పర్లోకానికి పోవడం ఎందుకంటే వాడి మైండ్ ఎప్పుడు ఈ లోకం మీదనే ఉంది కానీ క్రైస్తవ జీవితం ధనార్జించే జీవితం కాదని ఈ వాక్యం సలభిస్తాం చూడండి మరోసారి ఎవడైనాను నన్ను వెంబడింప కోరిని కోరిక ఉందా కోరిక ఉండాలా కదా ఇంగ్లీష్లో డిజైర్ అని ఉంది పదం కోరిక ప్రభుని వెంబడించాలా అన్న కోరిక ఎవరికి చెప్పండి మనకందరికి ఉండదు కానీ నిజంగా ఆ కోరికని నువ్వు తీర్చుకుంటున్నావా ఆయన నిజంగా వెంబడిస్తున్నావా కేవలము ఆదరణ చేసుకొని వెళ్ళిపోతున్నవా చూడండి క్రైస్తవులు ఎప్పుడు కనిపిస్తారు కేవలం ఆదివారమే ఉత్తప్పుడు ఎందుకు కనిపించారు చెప్పండి ఎందుకు కనిపించారు సోమవారం నుంచి శనివారం వరకు ఎందుకు మనము క్రైస్తవులా కనిపించమంటే ఇతరుల వల్లే జీవిస్తున్నాం అన్నిలు ఏ రీతిగా జీవిస్తుండ్రో మనం ఆ రీతిగానే జీవిస్తున్నాం వారికి మనకి వ్యత్యాసాలే కనిపిస్తలేవే మీరేమో ఈ లోకం నుంచి వేరు జీవితం కదా మిమ్మల్ని లోకం నుంచి నేను కొనుక్కున్నాను నా రక్తాన్ని క్రయదానంగా పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను కానీ మీరు ఏ రీతిగా జీవిస్తారు అన్నిల వల్లే జీవిస్తారు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించమా ఇదే కదా క్రైస్తవ జీవితం మీరు వచ్చి పండుగలు కదా వాళ్ళు ఆచారం ఇవన్నీ నీడలు కొలసల రాష్ట్రపతి పౌలు మీరు నీడలను వెంబడిస్తున్నారు కానీ నిజ స్వరూపాన్ని వెంబడిస్తారు ఏ నిజ స్వరూపం ఆయనని వెంబడించాలా అంటే పండగలు కాదు నియామక దినములు కాదు ఈ లోకాతీతమైన జీవితం అసలే కాదు ఆయనని వెంబడించే జీవితం ఏ రెత్తిగా ఉంది చూడండి ఇక్కడ నన్ను నిజంగా వెంబడింప గోరిని కోరిక ఉంటే మీకు తన్ను తాను ఉపేక్షించుకోమంటున్నాడు ఇది బహు కష్టతరం ధనికుడు యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చిండ రోజు బోధకుడా సద్బోధకుడా అంటే మంచి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేనేమి చెయ్యాలా అంటే ఏం చెప్తున్నాడు నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించమంటున్నాడు నేను ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను కదా అంటే ఆచారబద్ధమైన జీవితం మతపరమైన జీవితం నేను ఉదయం లేస్తే ప్రార్థన చేస్తున్నా మధ్యాహ్నం ప్రార్థన చేసిన సాయంత్రం ప్రార్థన చేసిన ప్రతి విషయంలో ప్రార్థన చేస్తా తినకముందు ప్రార్థన చేస్తాను బయటికి పోకముందు ప్రార్థన చేస్తాను నిద్ర ప్రార్థన చేస్తాను నిద్ర నుంచి లేగనే ప్రార్థన చేస్తాను ఇది ఆచారబద్ధమైన జీవితం కానీ ఇవన్నీ తప్పు కాదు ఎక్కడ తప్పు ఉందంటే ఆయనని వెంబడింపకపోవడం నువ్వు భక్తిగా కనిపించవచ్చు పరిశుద్ధంగా కనిపించవచ్చు ఆయనని వెంబడింపకపోవడమే తప్పు ను నిజంగా ఆయనని వెంబడింప కోరిన ఎడల్లా నిన్ను ను ఏ రీతిగా ఉపేక్షించుకోవాలి ఉపేక్షించుకోవడం అంటే తెలుసా ఎవరికైనా చెప్పండి ఎవరన్నా ధైర్యంగా చెప్పండి సిగ్గుపడకుండా ఉపేక్షించుకోవడం అంటే ఏం ఇంగ్లీష్లో ఏముంది తెలుసా డినై అనుంది డిఇఎన్ వై అనుంది డినై మీరంతా ఇంగ్లీష్ మీడియం పిల్లలే కదా మీకు తెలవాలా పదం డినై అంటే ఏంది అర్థం తెలుసా మీకు డినై అంటే డిక్షనరీ తీసుకోవాలా డిక్షనరీ పెట్టుకోవాలా చిన్నప్పుడు నేను డిక్షనరీ పెట్టుకుంటాను పక్కన డిక్షనరీ పెట్టుకొని ఇంగ్లీష్ పదాలకి అర్ధాలు వెత్తుకుండేవాడిని రాసుకొని ఇంకొక పుస్తకంలో వాటి అర్ధాలు రాసుకునేవాడిని అట్లా ఇంగ్లీష్ నేర్చుకున్నా మరి ఆ పదాలు ఇప్పుడు బైబుల్ చదివితే అప్పుడు ఆ పదాలు వచ్చినప్పుడు నువ్వు వాటి అర్థాలు తెలుసుకోకపోతే నీ జీవితంలో ఇంకొకసారి వస్తుంది అవకాశం ఎన్నో లక్షల పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో వాటి అర్థాలు తెలుసుకోవాలి ఇప్పుడు నేను తెలుగు పదం గురించి మాట్లాడుతున్నాను ఉపేక్షించుకోవడం అంటే ఏంది అని అడిగితే చెప్పడానికి ఉపేక్షించుకోవడం అంటే ఏంది తన్ను తాను ఉపేక్షించుకోవడము అంటే ఏంది మనల్ని మనం పరిశీలించుకోవడం కనీసం మా సిస్టర్ ప్రయాసపడుతుంది ప్రయత్నించింది కనీసం తప్పులేదు కదా ప్రయత్నించడంలో అది అని అర్థం తెలుసుకోవడంలో తప్పులేదు అర్థం తెలుసుకుంటేనే కదా దానిలోని సత్యం నీకు బయలుపరచబడుతుంది సత్యం బయలుపరచబడ్డప్పుడే కదా నీకు స్వతంత్రం వచ్చేది ఎక్కడ ధైర్యం వచ్చేది నీ విశ్వాసం ఎక్కడ రీతిగా బలం పడేటిది కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలో చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కనీసం ఒక పది 20 సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం మన జీవితాల్లో కానీ ఈరోజు చెప్పలేని స్థితిలో ఉన్నాం దాని అర్థం అంటే మీరు పాటించినట్టే కదా దాని అర్థం తెలుసుకునింటే ఈరోజు వరకు మీరు పాటించే కదా దాని అర్థం తెలియదు కాబట్టి పాటించలేదు చూడండి ఆ రీతిగా ఆయన నుంచి మీరు మేలులు పొందలేకపోయినారు ఒకవేళ దాన్ని పాటించింటే దాన్ని మేలు మీకు ఇప్పటి వరకు ప్రతి బైబుల్లోని వాక్యము ఆ రీతిగానే మనం పాటించలేని స్థితిలో ఉన్నాం వాటిని మీరు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే మీరు విన్న వాటిని మరిచిపోతున్నట్టు యాకొక రాసిన పత్రికలు ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎందుకు మర్చిపోతున్నారు అంటే మీరు వాటిని మీ హృదయలో రాసుకుంటలేరు వాటి అర్థం తెలుసుకుంటలేరు రాసుకోవడం అంటే వాటిని వివేచించుకోవాలి వాటిని పరిశీలించుకోవాలి పరిశోధించమన్న లేఖనాలని ఆ వాక్యని అర్థం చేసుకొని మన జీవితంలో అవలంబించుకోవాలి అర్థం కాకపోతే అవలంబించుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు కుట్టు ఉంది నేను చిన్నప్పుడు ఈ కుటుంబుని ఎందుకంటే మా ఇంట్లో ఉండే ఉషా ఉషా కాదు విద్య దాని పేరు అప్పుడెప్పుడు అరవై వయసులో అరవై డెబ్బైలో ఉండే అది మా దగ్గర మెషిన్ ఏ బట్టలు చినిపోయినా బెడ్షీట్స్ చినిపోయినా టవల్స్ చినిపోయినా నేను కుట్టేవాడిని మా ఇంట్లో మా మమ్మీ కుట్టేడుది మా అమ్మ తర్వాత నేను నేర్చుకున్నది కుట్టడం తక్కిన వాళ్ళు ఎవరు కుట్టడం నేర్చుకోలేదు అది తెలుసుకోకపోతే దాన్ని ఎట్లా వాడుతాం దాన్ని నేర్చుకోకపోతే ఎట్లా వాడుతాం దేవుని వాక్యం కూడా అంతే ఎందుకు మీరు అద్భుత రీతిగా మీరు జీవితాలలో చూడలేకపోతున్నారు దేవుని యొక్క కార్యములంటే మీరు కుటుంబ మెషిన్ వాడడం నేర్చుకోలేదు ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా పెట్టి కరెక్టే మరి ఇక్కడికి వచ్చి చాలా మంది ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు ఎట్లా కుట్టాలా ఎట్లా కట్ చేయాలా పే అది కత్తెర ఆ సూదిలో దారం ఎట్లా పెట్టాలా రెండు దారాలు ఎట్లా చుట్టాలా చుట్టినాక ఎట్లా తిప్పి వాటిని ముడివేయాల అవన్నీ ఆ మెషిన్ మీద నేర్చుకోవాలా దాని తర్వాత దాన్ని ఎట్లా పైకి లేపాలా బట్ట రెండింటిని జాయిన్ చేసి ఎట్లా పెట్టాలి వాని మీరు నేర్చుకుంటారు తర్వాత కాల్తో ప్రెస్ చేసినప్పుడు ఆ స్పీడ్ ఉంటుంది ఎంత స్పీడ్లో తిరగాల ఎంత స్పీడ్లో ఆపాలా అవన్నీ మైండ్లో రిజిస్టర్ కావాలా అవి నేర్చుకోకపోతే కుట్టు మెషిన్ కుట్టడం రాదు మీకు అప్పుడప్పుడు కొంచెం టైట్ చేసినప్పుడు బాబీను అది దారం దారం తెగిపోయినప్పుడు ఎంత ఎంత లూజ్ చేయాలా అంటే మీరు తెచ్చుకున్న దారం మంచిది కాదనేది అప్పుడు తెలుస్తుంది కొంచెం మంచి క్వాలిటీ దారం తెచ్చుకుంటే ఎంత టైట్ చేసినా మంచి కుట్టు గట్టిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు అవన్నీ ప్రయత్నాలు చేసి నేర్చుకున్నారు కాబట్టి కుట్టడం నేర్చుకుంటున్నారు బైబుల్ వాక్యం కూడా అంతే దానికంటే బహుశ్రేష్టమైంది కదా ఇది కుట్టు కుట్టుకుంటే ఈరోజు బ్రతుకుతాం ఇది నేర్చుకుంటే శాశ్వతంగా బ్రతుకుతాం ఇందులోని సత్యాలు నీకు అర్థమై దీన్ని నీ జీవితంలో అవలంబించుకోవడం ఆరంభిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో మిల్లను పొందుతావు ఎందుకు మన జీవితాలలో అద్భుతాలు ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదాలు ఆలస్యమైపోతున్నాయి అంటే మీరు వీటిని పాటించకపోవడం కాబట్టి ఇప్పుడు చూడండి తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే ఉపేక్షించుకోవడం ఉపేక్షించుకోవడం అంటే నిన్ను తృణీకరించుకోవడం ఈ లోకానికి కట్టుబడి ఉండకపోవడం ఈ లోక ఆశల నుంచి దూరంగా పారిపోవడం కష్టమా కాదా బహు కష్టం కదా రోడ్ మీద పోతామంటే సినిమా బోర్డు కనిపిస్తుంది ఉపేక్షించుకోగలవా ఇంటికి రాగానే టెలివిజన్ స్టార్ట్ అవుతుంది ఉపేక్షించుకోగలవా చెప్పండి పంచపక్ష పరమణాలు టేబుల్ మీద కనిపిస్తాయి ఉపేక్షించుకోగలవా పెండింగ్ విందు పిలుస్తారు మిమ్మల్ని అక్కడ రకరకాల ఆహారాలు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూడగానే ఈ వాక్యం జ్ఞాపకం వస్తుందని రాదు షాప్కి వెళ్తాం రంగుల రంగుల దుస్తులు కనిపిస్తూ ఉంటాయి ఈ వాక్యం జ్ఞాపకంకొస్తుందా క్రైస్తవ జీవితం ఎందుకు ఆయనలో సంపూర్ణంగా జీవించలేకపోతుంది ప్రభులో ఎందుకు సంపూర్తికి ఎదగలేకపోతుంది ఇంకా శారీరకంగానే ఉంది ఇంకా అనుల ఉంది ఎందుకు ఈ వాక్యాన్ని పాటించకపోవడం మీ జీవితంలో విశేషమైన అద్భుతాలు మీరు చూడాలంటే ఈ ఉపేక్షింపబడిన జీవితం మీకు అవసరం అంటే సంపూర్ణంగా మిమ్మల్ని మీరు తృణీకరించుకోవాలా ఈ లోకానికి కట్టబడద్దు ఈ లోకానికి అంటుకొని జీవించద్దు ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అనడలేదాయన కాబట్టి మిమ్మల్ని ఈ లోకాన్ని స్నేహిస్తారా చెప్పిండి ఆయన ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రు అయితే వైరం అంటే శత్రుత్వం కదా ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం కాబట్టి మీరు ఈ లోకంలో దేనిని ఆశించి దాన్ని ప్రేమించిన ఆయనకి మీరు శత్రువులాగా అనేసి చదువుకోద్దంటున్నడా ప్రభు అనేసి ఉద్యం చేసుకోవద్దంటున్నాడా అనేసి కుటుంబాన్ని స్థిరపరచుకోవద్దనుకుంటున్నాడా అవి నియమాలు అవి ధర్మాలు కానీ వాటికంటే శ్రేష్టమైంది ఈ వాక్యం నిన్ను ఉపేక్షించుకోవాలంటే ఆహారం చూసినప్పుడు నీ కడుపు నీ దేవత కావద్దు వాక్యం ఉంది ఆ రీతిగా వారి కడుపే వారి దేవత ఎక్కడ చూసినా క్రైస్తవ కుటుంబాలు ఈ రీతిగా తెరైనవి ఆహారానికి ఎక్కడ ఆసక్తి చూపిస్తూ ఏ రోజైనా ఉపాసం ఉన్నాడా ఒక రోజు వాడు ఉపాసం ఉంటే ఆ రాత్రి బిర్యానీ తింటాడు అది క్రైస్తవ జీవితం ఉపవాసం ఉన్నాడంటే ఒక పూట వాడు మూడు పూటల తినంత విలువగల ఆహారం తెచ్చిపెట్టుకుంటున్నాడు అది తప్పు కదా అంటే నేను ఉపేక్షించుకోలేకపోతున్నాను అంటే ఒక పూట ఉహ ఉంటే కూడా నువ్వు దాన్ని దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే కాంపెన్సేట్ అంటాం నేను ఉదయం తినలేదు కాబట్టి ఇప్పుడు రెండు పూటలు తింటా దాన్ని కాంపెన్సేషన్ అంటారు అంటే నేను తిరుణి తెలిసిపోతున్నావు ప్రార్థన లేకుండా అందుకే కొన్ని విషయాలలో నాకు ఈ విషయం దేవుడు బయలుపరిచింది ప్రవ్వ శిష్యులు చెంటున్నారు ప్రవ్వ ఈ దయ్యము మేమెంత ప్రార్థన చేసినా విడిచిపెట్టలేదు ప్రవ్వాడు అవిశ్వాసులారా ఎంతకాలం నేను మీతో పాటు ఉంటాను కొన్ని దయ్యములు అంత సునీసంగా విడిచి వెళ్ళవు ఉపవాసం ద్వారానే ప్రార్థన ద్వారానే తప్ప కొన్ని దయ్యములు మనుషులను విడిచిపెట్టి వెళ్ళవు ఎంతకాలమైంది మనకు ఉపవాసం ఉండి ఎంతకాలం ఉంది ప్రార్థన చేసి ఇప్పుడు ఈ కాలంలో ఉపాసం క్రైస్తవులు ఇది ఆచారబద్ధమైన ఉపాసం ఎందుకు వరకు ఉపాసం ఉంటారో ఎవరికి తెలియదు ప్రపంచంలో నలభై దినాలు ఉపాసం ఉంటారు ఈ నలభై దినాలలో మాంసం తినారు ఈ నలభై దినాల్లో మిఠాయిలు తినారు ఈ నలభై దినాల్లో పెళ్ళిళ్ళు చేసుకోరు ఈ నలభై దినాల్లో బర్త్డేస్ కూడా చేసుకోరు ఈ నలభై దినాలలో ఎటువంటి ఆచారాలు పండగలు ఏవి చేయరు ఆనందించారు దుఃఖాన్ని సలుపుతా ఉంటారు ఎవరికొరకు దుఃఖాన్ని సలుపుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు కేథలిక్స్ అంతే ప్రొటెస్టెంట్స్ అంతే సంఘాలలో ఈ కాలం అంతా ఉపాసం ఉంటుంది ఎందుకంటే యూశ్ ప్రభు నలభై ఉపాసముడు కదా బ్రదర్ ఆయన చనిపోయి కదా అది నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అవును ఆయన ఉపాసముడు ఎందుకున్నాడు ఆయన మరణాన్ని రుచి చూడబోతున్నాడు కాబట్టి మళ్ళీ నువ్వు ఏమి రుచి చూడబోతున్నావు నలభై నువ్వెందుకు ఉపాసం ఉంటున్నావు వాడు తెలియదు గుడ్డి జీవితం నిన్న మేము ఒక ప్రాంతానికి వెళ్ళి వస్తున్నాము మధ్యలో మాకు ఒక వ్యక్తిగా అనిపించింది గోనె పట్ట కట్టుకొని సిల్వర్ మోసుకుంటా వెళ్తున్నాడు ఆయన చూసి నవ్వాలనా ఆయన చూసి దుఃఖపడాలనా అయ్యో సత్యం తెలియక ఈ వ్యక్తి ఏం చేస్తుడు గోనె పట్ట కట్టుకుని సిల్వన్ మోస్ అంతా మాత్రం ఆయన వెంబడించినట్లా ఈ నలభై నెలల ఏం చేస్తారు అయేం పండగలు ఈస్టర్ పండగ వచ్చిందంటే గంభీరంగా ఈ నలభై నెలలంతా మర్చిపోతారు పెండి కుమారుడి లోకంలో ఉన్నంత వరకు ఎవడు ఉపవాసం ఉండడు కానీ పెండి కుమారుడు వెళ్ళిపోయినాక ఉపవాసం ఉండాలి కదా ఈ వాక్యం సెలవిస్తుంది కదా పెండి కుమారుడు లేడు ఇప్పుడు మన మధ్యలో ఆత్మరూపకు ఉన్నాడు ఆయన తిరిగి రానే ఉన్నాడు అప్పుడు పెళ్లి జరుగుతుంది సంఘానికి యేసుప్రభుకి పెళ్లి ఆయన తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఉపాసం ఉండాలి కదా లోకం అంతా బహుభయంకరంగా చెంద ఎట్లుందంటే గందరగోళంతో నిండి ఉంది ఎక్కడ చూసినా గలిబిలి ఆర్థిక స్థితి గలిబిలి కొలాబ్స్ మొత్తం కొలాబ్స్ ఉద్యోగాలు కొలాప్స్ ఎవరు అసలు లేవు ఇంకొక ఒక సంవత్సరం వరకు చాలా అన్యాయం ఉంటుంది ఎక్కడ చూసినా మృత్యువు విలేతాండం ఆడుతుంది ప్రపంచమంతటా ప్రజలు అట్లా పట పట పట పడిపోయి చనిపోతున్నారు భయంకరమైన రోగాలు ప్రభువు పోయిన సంవత్సరం చూపించి ఈ సంవత్సరం కొత్త కొత్త రోగాలు రాబోతున్నాయి అనేసి మాకు కాబట్టి మేము వింటున్నాం మాకేదో స్పెషల్గా చూపించడం కాదు తన్ను తాను ఉపేక్షించుకునేవాడి తను మాట్లాడతాడు ఆయన నీ తను ఎందుకు మాట్లాడాలి నువ్వు ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు ఈ లోకాన్ని నువ్వు ద్వేషించినప్పుడు ఈ లోకస్త ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఈ లోకంలో దేన్ని ఆశించకుండా ప్రతి క్షణం ప్రవ్వా నేను ఎట్లా జీవించాలని అతను మాట్లాడు ప్రవ్వా ఈ క్షణం నేను ఏం చేయాల ప్రవ్వ ఈ స్థానంలో నా నీవు ఉంటే ఏం చేస్తావో నేను అదే చేయాలి ప్రవ్వా నా అతను మాట్లాడు ప్రవ్వా అన్న ప్రార్థనలు ఎక్కడ పోయినాయి నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటే బహు కష్టతరమైంది ఆహారం ఉండదు డబ్బులు ఉండవు తగిన సమయంలో కష్టాలు ఉంటాయి రోగాలు ఉంటాయి ఆ టైంలో నువ్వు ఎక్కడ పరిగెత్తుతున్నావు ఫలాని వ్యక్తి దగ్గర పరిగెత్తే నాకు సాయం ఉంటుంది ఫలాని గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోతే సాయం ఉంటుంది ఫలాని పాలిటీషియన్ దగ్గర పోతే సాయం ఉంటుందని మనసును ఆశ్రయిస్తున్నావు కానీ యహోవను ఆశ్రయిస్తున్నావా ఉపేక్షించుకునే జీవితం ఎట్లా ఉంటుంది చూడండి క్రైస్తవ జీవితం ఎందుకు ఆయనలో సంపూర్ణంగా ఎదగలేకపోతుందంటే ఈ ఉపేక్షణ లేదు నువ్వు ఈ ఉపేక్షణ లేకుండా యేసుపురవుని ఎట్లా వెంబడించగలవు ఆయన ఉదయం లేస్తే సాయంత్రం వరకు అనేక ప్రాంతాల తిరిగేవాడు అతనితో పాటు శిష్యులు తిరిగేవాడు అనగా ఎక్కడెక్కడో గెరాసనియా ప్రాంతము గెదరియా ప్రాంతము దెక్కపోలికా ప్రాంతము యోర్దాను దాను ఆ రీతిగానే బెత బెట్బీ బెట్బగే దాని తర్వాత ఎరుసలిం ఈ పట్టణాలన్నీ తిరిగేవాడైనా ఈ లోకంలో ఉన్నప్పుడు ఉదయం సేవ చేసేవాడు దయ్యాలు వెలగొట్టేవాడు రోజులు సస్తపరిచేవాడు అనేకులకు బోధించేవాడు రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు మీరు బైబిల్ చూడండి ఆయన ఎప్పుడు నిద్రపోయిండు నేను అది ఊహించినప్పుడు నాకు చాలా వేదన కలుగుతూ ఉంటుంది అయన రాత్రి అంతా ప్రార్థన చేసిండు శిష్యులందరూ అలసిపోయి నిద్రపోతుంటారు ఈయన రాత్రి మధ్యరాత్రి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన ప్రార్థన ఏ రీతి ఉంది ఎంత తీవ్రంగా ఉంది ఆయన శరణ నుంచి చెమట రక్తం రూపకంగా బయటకు వస్తుంది అంతగా ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నాడు ప్రజల గురించి ఎరుసలేము చూసినప్పుడు గొప్ప జనాన్ని చూసినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచేవాడు ఈరోజు ఎక్కడుంది నీ ఉపేక్షణ సేవకులు ఎక్కడ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు ఈరోజు మనమంత సేవకులు మీరంత సేవకులు ఎందుకంటే బైబుల్ చెప్తుంది క్రింద కూర్చుండే వాళ్ళు కాదు మీరు మీరు యాజక సమూహం అంటుంది హేతు రాష్ట్ర మొదటి పత్రికలు చూస్తాం అది మనం మీరంత యాజక సమూహం మీరు కిందనే కూర్చుంటే ఎట్లా ఎంతకాలం కూర్చుంటారు క్రింద మీరందరూ తిరిగి లేచి మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ఆయనని వెంబడించాలా మీ సిల్వని మీ శ్రమని మీ కసలని భరిస్తూ మీరు పరిగెత్తాలా ఆయనను వెంబడించడం అంటే అది అటువంటి జీవితం మీరు చూడగలిగితే మీకు పరలోకం మందు ఓ ప్రభు ఆయన హెచ్చరిస్తున్నాడు ఇహ మీరు ఏం పోగొట్టుకుంటారో పరమందు నూరు రెట్లు పొందుకుంటారు అన్నాడు కానీ ఈ లోకంలో నూరు రెట్లు పొందుకుంటున్నారు మనుషులు క్రైస్తవ జీవితంలో అక్కడంతా పోగొట్టుకుంటున్నారు నువ్వు పరలోకం పోతావు కూడా అక్కడ అధికంగా నువ్వు పొందలే స్థితిలో ఎందుకంటే విశ్వాసులు పరలోకానికి పోతారు కానీ పర్లోకంలో కనిపించే గోరెపిల్ల ఉండే ఆ మందిరంలోనికి అడుగుబెట్టర్ అంటే అక్కడ ఉంది ఆచారబద్ధంగా కేవలము ప్రభుని నమ్ముకొని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అట్టి వారు గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళలేరనుంది అక్కడ వాక్యం ఎందుకంటే ఆ మందిరంలో నుంచి వెలుగు బహు గంభీరమైన వెలుగు బయటకు వస్తూ ఉంటుంది పర్లోకంలో ఆ మందిరానికి పన్నెండు గుమ్మంలు ఒక్కొక్క గుమ్మం దగ్గర ఇద్దరేసి దూతలు అగ్ని కడ్గాలు పట్టుకొని నిలబడింది ఎవరిని లోపలికి రానియకుండా లోపల గొర్రె ఉంది మన ప్రభున్నాడు ఆయన వెలుగుని భరించలేక దాంట్లో నుంచి వస్తున్న వెలుగులో మనుషులు సంచరిస్తున్నారు బయట గాని ఎవరికి ధైర్యం లేదు లోపలికి పోవడానికి ఎందుకో తెలుసా ఈ లోకంలో నిన్ను నువ్వు కాబట్టి ఈ లోకంలో నిన్ను నువ్వు అందులో నువ్వు అడుగుబెట్టలేదు ఆ దూతలు నిన్ను లోపలికి రానియరు ఆ ఖడ్గాలు పట్టుకున్న వాళ్ళు అక్కడ వాక్యం ఉంది మీరేమో చూడండి ఒక చిన్న గుంపు అందులోనికి అడుగుబెడుతుందంట చిన్న గుంపు బహు చిన్న గుంపు గొప్ప జనము దాని వెలుగులో సంచరిస్తున్నారు గాని బహు చిన్న గుంపు అందులోనికి అడుగు పెడుతుంది వారిని అడ్డగిస్తలేరు దూతలు ఆ చిన్న గుంపు గురించి నేను అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఉంటాను ఎందుకంటే ఆ అవకాశం కేవలము కొంతమందికేనా గొర్రె పాటు శాశ్వతంగా నువ్వు అనుకుంటే ఆయన సన్నిధిలోనికి పోయి గొర్రెపిల్లని హత్తుకోవాలా నా తండ్రి నా ప్రభు నా రక్షకుడని అని హత్తుకోవాలా అంటే నిన్న దూతల లోపల రానియరు మీరు బయట నుండాల్సి వస్తుంది ఆ అందులోనికి మీరు ప్రవేశించాలా అంటే ఏం చేయాలా పాయింట్ నెంబర్ వన్ మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలా త్యాగపూరితమైన జీవితం మీకు అవసరం అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని మీరు ప్రకటించాలా ఉపేక్షించుకోవడం అంటే అది ఈ లోకంలో అనేకులకు సువార్తను ప్రకటించాలా సిద్ధపడాలా వీటిని నేర్చుకోవాలా పుస్తకాలు తీసుకొని రాసుకోవాలా చెప్పబడ్డ వాక్యాలు మర్చిపోతాం ఎందుకంటే మతి మన మనుషులు నిన్న ఏం తిన్నామంటే కూడా జ్ఞాపకం ఉండదు అంత బలహీనం మన జీవితాన్ని కాబట్టి అవి మర్చిపోకుండా అంటే ఒక పుస్తకం తీసుకొని వాటిని రాసుకోవాలా రాసుకొని విరామ సమయంలో వాటిని మనం ధ్యానించాలా ధ్యానించినప్పుడే కదా మన విశ్వాసం బలపడుతూ ఉంటుంది విశ్వాసంలో మనం అంచలంచలుగా ఎదగాలంటుంది వాక్యం మన ఆ రీతికి ఎదగాలంటే వీటిని రాసుకుంటేనే కదా వినకపోతే విశ్వాసం రాదు కదా వాక్యం చదవకపోతే విశ్వాసం రాదు కదా మరి వీటిని మనం రాసుకోకపోతే విశ్వాసంలో సనగిలుతూ ఉంటాం అప్పుడు ఏం జరుగుతుంది శ్రమలు వచ్చినప్పుడు నీ సొంత తలంపులు ఉపయోగిస్తావు మానవ తలంపుల ఇస్తావు ఉంటావు నిష్ఫలమైపోతూ ఉంటావు అపజయం పొందుతూ ఎందుకంటే నీ తన తలంపులు ఉపయోగిస్తున్నావు కాబట్టి దేవుని బిడ్డలు దేవుని తలంపులు ఎప్పుడు ఉపయోగించగలరు కాబట్టి అందులోనికి కేవలం ఒక చిన్న గుంపు మందిరంలోనికి పోతుంది దూతలు వాళ్ళ కడ్గాలు తెరుస్తున్నారు వెళ్ళండి లోపలికి అని అటువంటి ఆహ్వానం పొందే వారి గురించి నేను అనేక మందికి చెప్తూ ఉంటాను క్రైస్తవులు గొప్ప జనము అందులోనికి పోలేకపోతున్నారు బహు చిన్న గుంపే అందులోనికి పోగలుగుతున్నారు మళ్ళీ మీరు అందులో పోవాలా అంటే మీరు ఏం చేయాలా ఈ వాక్యం పాటించాలా ఉపేక్షించుకోవాలా ఈ లోకంలో దేన్ని ఆశించకండి ఇది ఇది శపితమైంది లోకం ఈ లోకము శపితమైంది దీంట్లో ఏది ఆశించినా గానీ మీకు శాపమే వస్తుంది కాబట్టి పరలోకానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి చూపించండి పరలోకానికి సంబంధించిన జ్ఞానం అందుకే ఆయన అన్నాడు కదా ఆయన నీతిని మొదట ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు కానీ మీరేం వెతుకున్నారు ఆయన నీతిని అనే రాజ్యాన్ని వెతకండి అంటే దాని తర్వాత ఏమన్నాడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతుకొడి దాని తర్వాత మీకు అవసరం వాటిని అన్నిటి ఆయన దయచేస్తా కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా ముందు ఏం అవసరమో వాటిని వెతుకుతున్నాం నీతి రాజాని ఆదివారం ఒక్కరోజే పెడుతున్నాం సోమవారం నుంచి శనివారం వరకు ఏం అవసరమో వాటిని వెతుకుతున్నాం కాదంటారా చెప్పండి క్రైస్తవ జీవితం ప్రపంచమంతటా ఒకటే రీతికి ఉంది కదా ఏ సంఘానికి సంబంధించింది కాదు ఏ మతానికి సంబంధించింది కాదు ప్రపంచమంతటా ఇదే విదనం. అన్నిలు కూడా అదే వెతుకుతున్నారు మనం కూడా అదే వెతుకుతున్నాం వాళ్ళకి మనకి తేడా అయింది వాళ్ళు ఏం వెతుకుతున్నారు ఈ లోకాన్ని వెతుకుతున్నారు ఉదయం లేస్తే ఎక్కడ సంపాదించుకోవాలా ఏది తీసుకోవాలా ఏది పొందుకోవాలా ఇదే వాడి హృదయం ఏమి తినాలా ఏమి త్రాగాల ఏ ధరించాలా ఇదే కదా వాడి హృదయం నీకు కూడా అదే ఉంటే ఏ రీతిగా నీకు వాడికి వ్యత్యాసం ఉంది కాబట్టి ఉపేక్షించుకుంటలేరు క్రైస్తవులు అందుకు ఆ రోజు జరిగిన విధానంగా విశేషమైన సేవ జరుగుతలేదు మనుషులు కనిపిస్తుంటారు గొప్ప లక్షలాది ప్రజలు కనిపిస్తుంటారు గాని ఎవరు కూడా ఉపేక్షించుకున్నట్టుగా కనిపించరు అందులో ఈ లోకంలో నీకు ఎంత జ్ఞానమున్నా ఎంత చదువు ఉన్నా విడిచిపెట్టి రాగలవా దేవుని సేవకురు పిల్లల్ని ఇంజనీరింగ్ చేపిస్తారు డాక్టర్లు చేపిస్తారు కానీ ఎవడన్నా పాసరని చేపిస్తారా ఎంపిక చేస్తారు ఉపేక్షత జీవితం లేదు తల్లిదండ్రులకు అందుకని పిల్లలకు కూడా అది వస్తలేదు కనీసం ప్రతి కుటుంబంలో ఒక్క పాసర వస్తుండ ఈరోజు కోట్లాది కోట్లాది క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి ప్రతి కుటుంబం నుంచి ఒక్క బిడ్డనన్న సేవకి అర్పిస్తున్నారా తల్లిదండ్రులు నా నాకు తెలుసు మా విషయం మా తల్లి మా అమ్మ మా అన్నని మా తమ్ముడిని సేవకు సమర్పించింది మా మా అన్న రాజశేఖర్ అయిన పేరు అని చనిపేడు ఒక నాలుగు సంవత్సరాల ఆయనని సేవకు సమర్పించింది కానీ ఆయన ఏ రోజు సేవ చేయలేదు బాగా అర్థం మీరు సేవకు సమర్పిస్తామనేసి ప్రవ్వా నాకు ఎంతగానో ఈ యొక్క ప్రసవేదనలు ఉన్నాయి ప్రవ్వా నాకు కుమారుని దయచే బ్రవ్వ అతని నీ సేవకే సమర్పిస్తా అన్న ప్రార్థనలు తనిలో ఉంటాయి సాధారణంగా ప్రతి తల్లి చేసే ప్రార్థన ఇది వాడు పుట్టినాక సంతోషంలో మరచిపోతది దేవుడికి చేసిన వాగ్దానాన్ని వాడిని సేవకి సమర్పించదు అరే బాబు నువ్వు ఇంజనీరింగ్ చేయి బాబు నువ్వు మెడిసిన్ చేయి బాబు నువ్వు ఎంబీఏ చేయబాబు నువ్వు ఈ కోర్సు బాబు ఆ కోర్సు చేయబాబు ఈ లోకానికి పంపించేస్తారు గాని వాడి సేవకి పంపరు ఆ రీతిగా ఎందుకు ఉపేక్షించుకోలేని స్థితిలో ఉన్నారు నువ్వు చేసిన వాగ్దానం మర్చిపోయినావు చూడండి మా అన్న విషయాలు అయితే జరిగింది చాలా మంచివాడు కానీ ఆయన ఎప్పుడు కూడా సేవ చేయలేని స్థితిలో ఉన్నాడు ఆత్మ దేవుని సైనా నడిపించలేని స్థితిలో ఉన్నాడు బహుభయంకరమైన శ్రమ అనుభవించి అనారోగ్యాలతోనే ఆయన మరణించడం నేను చూసిన ఎన్ని రాత్రిం వల్ల ఆయన గురించి నేను ప్రార్థించేవాడు ఎన్నిసార్లు ప్రార్థ మీరు అనవచ్చు ఏం జరిగింది నీ ప్రార్థన మనం ప్రార్థన చేస్తే ఆయన తప్పక మన మాట్లాడతాడు ఉపేక్షించుకొని ఉండేవాడి ప్రార్థన వింటాడు నీతో ఆయన ముఖాముఖిగా మాట్లాడాలా ఆయన స్వరం నువ్వు వినాలా అంటే నిన్ను ఉపేక్షించుకుంటే ఖచ్చితంగా నీతను మాట్లాడతాడు నేను చెప్తున్నా నా అనుభవం నేను చెప్తున్నా అన్ని తృణీకరించుకొని రాత్రి రెండు గంటలు రెండు గంటలు మూడు గంటలు కొన్నిసార్లు ఆ రీతిగా ప్రార్థన చేసేవాళ్ళు రాత్రి ప్రార్థన చేసాం కొన్నిసార్లు ఆయన స్వరం వినిపిస్తుంది ఆయన మాట్లాడతాడు దర్శనీతిగా కలరూపకంగా ఆయన స్వర రూపకంగా మాట్లాడతాడు వాక్య రూపకంగా మాట్లాడతాడు తప్పక అవి నెరవేరుతాయి ఆయన చనిపోతాడు అంటే నేను ఎంతగానో ప్రయాసపడ్డాను ప్రాధాయపడ్డాను ప్రవ్వా వద్దు ప్రవ్వా అతను ఆయుష్ పొడిగించి ప్రవ్వా అంటే ఐదు సంవత్సరాలు ఆయుష్ పొడిగించు కానీ ఆయన సేవ చేయలేదు ఎంతగా హెచ్చరించగానే చేయలేదు సేవ ఈ లోకతీతంగానే జీవించాడు తర్వాత కాలాన్ని ముగించుకున్నాడు తర్వాత మా తమ్ముని కూడా సేవకు సమర్పించింది మా అమ్మ అతను కూడా సేవ చేయలేదు ఈరోజుకి కూడా అతను మరణించేవాడు భయంకరమైన రోగం వచ్చింది ఇప్పుడు యాభై ఏళ్ళు ఈరోజుకి కూడా సేవలేదు నన్ను ఏం సేవకు మా కానీ సేవ చేస్తున్నా గత ముప్పై సంవత్సరాల నుంచి ఫుల్ టైం పార్ట్ టైం అన్ని టైమ్లు సేవ చేసాను నేను ఫుల్ టైం సేవకులాగా చేసిన పార్ట్ టైం సేవకులుగా చేసినాను ఇప్పుడు ప్రతి టైం సేవలనే ఉంటున్నాను నేను ఎందుకంటే బైబులేదు ఫుల్ టైం పార్ట్ టైం అని అట్లా అట్లా మనం విరబోయేది లేదు అక్కడ కాబట్టి నిన్ను నువ్వు చేయకపోతే నీ తను నీకు నీ నీకు జవాబు ఇవ్వడు తర్వాత తన బిడలకి చెప్పకుండా లోకంలో ఏం చేయడు దేవుడు ఆమోస గ్రంథాలు చూస్తాం మన మూడు అధ్యాయంలో తన దాసులైన ప్రవర్తనకు ప్రభుత్వాన్ని సంకల్పించే వాడిని బయలుపరచకుండా ఈ లోకంలో ఏమి చేయడు ఈ లోకంలో ఏం జరగబోతుందో అది నీకు చెప్పాలి ఎందుకంటే నువ్వు ఆయన కాబట్టి అబ్రాహ్ చెప్పలేదా నోవాకు చెప్పలేదా వాళ్ళందరు చెప్పే చేసేట్టుగా ఈ లోకంలో ఏం రాబోతుంది ఉపద్రం అలాగనే మనకి చెప్పకుండా ఈ లోకంలో ఉపద్రం వస్తుందంటే నువ్వు ఆయన లేవు కాబట్టి నిన్ను తృణీకరించుకొని జీవించకపోతే నీతోని సంభాషించడు నీతోని మాట్లాడాడు నువ్వు ఆయన ఏమి ఏమీ తెలుసుకోలేకుండా నీ కళను ముగించుకుంటావు వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో కూడా నేను ఇతను మాట్లాడిన స్థితిలో ఉన్నాడంటే నువ్వు ఏలిలాగా తయారైనవా లేదా బైబిల్లో యవనస్తుడు బాలుడైన సామ్యాలతో మాట్లాడుతున్నాడు దేవుడు వృద్ధాప్యంకి రీచ్ అయినా ఆ ఏలితో మాట్లాడలేకపోయినాడంటే ఏలి జీవితం ఎంత దౌర్భాగ్యంగా తయారైందో చూడండి ఎందుకు తయారైంది త్రుణీ తృనీకరణ నుంచి బయటకు వచ్చేసాడే అతను ఒకప్పుడు త్రుణీకరించుకొని సమర్పించుకున్నాడు దాని నుంచి బయటకు వచ్చేసినట్టు పిల్లల గురించి పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ కలిగిండు దేవుడు ఆ యాజకునితో మాట్లాడుతూనే లేడు ఎందుకంటే నువ్వు తృణీకరించుకోలేదు ఒకప్పుడు తృణీకరించుకున్న ఇప్పుడు లేదు నీ తృణీకరణ జీవితం కాబట్టి నేను నీతో ఇంకా కాబట్టి నేను క్రొత్త యాజకుని లేకపోతున్నాను అని ఆ బాలు నేను సమయంలో లేవనెత్త సమయంతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నేను ఈ సంవత్సరం ఏలిని తీసేస్తున్నా లోకం నుంచి నీకు అర్థమవుతుందా త్రుణీకరణ లేకపోతే నీ అవసరం లేదు క్రైస్తవులు అవసరం లేదు నిన్ను నువ్వు తృణీకరించుకోకపోతే నిన్ను వాడుకోడు ఎందుకంటే నువ్వు ఏ రీతిగా పనికొస్తావు నేను ఈ లోకంలో పనిచేస్తా అంటే ఆయన కొరకు నువ్వు సమర్పించుకోలేదన్నాడు కాబట్టి సేవా జీవితం క్రైస్తవ జీవితం అంతా సేవ జీవితమే ఆయన కొరకు నిన్ను నువ్వు సమర్పించుకొని నీ సెలవన్ మూల తప్పదు కష్టాలు వస్తాయి భయంకరమైన కష్టాలు వస్తాయి ఎన్నిసార్లు దెబ్బలు తినేవాళ్ళము కొట్టేవాళ్ళు మమ్మల్ని కానీ దేవుడు ప్రతి దశలో తప్పించుకుంటా వస్తున్నాడు మమ్మల్ని ఏ క్షణంలో ఏమైతుందో మాకు తెలియదు కానీ భయపడే వాళ్ళం గానే కదా ఎందుకంటే తృణీకరించుకునే వాడు భయపడడు తృణీకరింపబడ్డ జీవితము చచ్చిన వాని జీవితంతో సమానం ఇది చచ్చిపోయిన శవము దీన్ని పొడిస్తే కూడా ఏం కాదు దీనికి మరి అటువంటి కలిస జీవితం ఈ రోజు కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది ఈరోజు ప్రాణం అంటే తీపి ఉంది కానీ త్రుణీకరించుకునే జీవితం ఎక్కడ కనిపిస్తుంది మరి ఏ రీతిగా ఆయనకి సంతోషకరంగా మనం జీవించగలం ఏలీ ఆ రీతినే జీవించింది కదా దేవుని భక్తులు ఆ రీతిగా జీవించిన వాళ్ళే సంపూర్ణంగా వారిని వారు తృణీకరించుకొని జీవించినారు కాబట్టి వారి జీవితంలో విశేషమైన అద్భుతాలు వాళ్ళు చూడగలిగినారు దేవుడు స్వరం విన్నారు దేవుని ముఖముఖిగా చూడగలిగినారు ప్రార్థన చేస్తే అగ్ని అగ్ని దిగిరావడం చూసినారు వాళ్ళు కందకంలోని నీళ్ళని ఆవరింపజేసింది ఆ అగ్ని బలి పశువుని కాల్చి వేసింది అటువంటి అద్భుతమైన సేవ జీవితం ఆయన చూడగలిగింది అంటే తృణీకరింపు గలిగిన జీవితం ఊరి ఒక చిన్న గుడిసెల జీవించేవాడు ఏలియా యాజకులేమో లోపల రాజా అంతఃపురంలో రాజు దగ్గర జీవించేవాళ్ళు యాజకులు కానీ ఈ ప్రవక్త ఆ యొక్క ఊరి చివరిన చిన్న గుడిసెలో జీవించేవాడు ఆయన ఎవరు అన్నం పెట్టినరు ఊరి చివరిన ఊరి లోపల ఉంటే ఎవడు ఒకటి పెట్టేవాడు అన్నం కానీ ఊరి చివరి ఊరి చివరిన ఎవడు రావాలా ఎవడన్నా ఊరి నుంచి బయటికి వెళ్తూడు లేక ఊరికి తిరిగి వస్తే కనిపిస్తే అతనికి ఇచ్చేవాళ్ళు ప్రవక్తలు అందరూ బైబుల్లో అదే జీవితం జీవించు సంపూర్ణంగా తృణీకరించుకొని ఒక గుడిసెలో జీవించి వాడికి సరిగా బట్టలేదు గడ్డం చేసుకునేటానికి అవకాశం లేదు కటింగ్కి అవసరం లేదు వాటి దగ్గర గిన్నెలు ఉండవు ఎవడ నేను తెస్తే తినేవాడు లేదంటే ఆ రోజు ఉపాసమేవాడు అట్లా ఎన్ని సంవత్సరాలు ఉపాసం ఉన్నారో అందుకే వాళ్ళకి దర్శనమితిగా దేవుడు మాట్లాడేడు అందుకే వాళ్ళకి స్వరూపంగా దేవుడు మాట్లాడేడు తృణీకరణ లేకపోతే నీతో మాట్లాడాడు దేవుడు మీ ప్రార్థనలకి జవాబు ఇవ్వడు ఎందుకంటే నువ్వు ధృవీకరించుకోలేదు కాబట్టి ఏషయా భక్తుడు చూస్తాం రాత్రి ప్రార్థన చేస్తాడు త్రునీకరణ జీవితం రాత్రి ప్రార్థన చేస్తే తెల్లవారి దేవుని స్వరం వినిపిస్తుంది పోయి చెప్పు హెజకియాకి అతని ప్రార్థన నేను విన్నాను అతను ఆయుష్ పొడిగించిన అని చెప్పు కాబట్టి దేవుడు మాట్లాడతాడు తన బిడలతో మాట్లాడతాడు ఈ రోజు మనం మాట్లాడే ఆయన స్వరాన్ని వినలేని స్థితిలో ఎందుకున్నామంటే ఈ లోకాన్ని అధికంగా ప్రేమించినాం మనం తృణీకరించుకుంటలేము నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి వాటి నుంచి నువ్వు ఎందుకు విజయం పొందలేకపోతున్నావు నీకు తృణీకరణ జీవితం లేదు పక్కింటి వాళ్ళ శ్రమలు అనుభవిస్తుంటే ఆ బాధని నువ్వు అంద ఆ బాధని నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు నీకు ఆ తృణీకరణ జీవితం లేదు ఇతరులు కష్టాలు పడుతుంటే ఆ కష్టాలను నువ్వు అర్థం చేసుకుని వాళ్ళ విజ్ఞాపన ప్రార్థన నువ్వు ఎప్పుడన్నా అంటే నీకు ఆ తృణీకరణ అనుభవం ఉన్నట్టు ఎదురింటి వాడు పకింటి వాడు అనేక మంది శ్రమలుగుండోతూ ఆ యొక్క అనారోగ్యాలు పాలయించి చనిపోతా ఉంటే నీకు ఇంత కూడా ఆ బాధ అనిపిస్తలేదంటే తృణికర జీవితం లేనట్టే నేను నీ గురించి మాట్లాడుతున్నాను ప్రపంచం అంతా జీవితం ఆ రీతి ఉంది ఎంత కాలం ఇది అని రాక ఎంతో సమీపంగా ఉంది మొత్తం ఎక్కడ చూసినా అలజడి ఎక్కడ చూసినా అల్లకొలమే ఆ ప్రభుత్వాలు అలజడి గందరగోళంగా ఉన్నాయి ప్రభుత్వాలు ప్రతి దేశము గవర్నమెంట్స్ గందరగోళంగా ఉన్నాయి మినిస్టర్స్ గందరగోళంగా ఉన్నారు బిజినెస్లు గందరగోళంగా ఉన్నాయి అంత గలిబిలి ఎక్కడ చూసిన గలిబిలి ఇది బాబేలు ఈ లోకం అంతా బబులో తయారైంది ప్రగణ గ్రంథంలో ఉంది బబులు కూలిపోతుంది అని ఇది ప్ర ఇది కూలిపోవడం కొనుకు త్వరగా సిద్ధపడుతుంది మరి మనం ఏం చేస్తున్నాం ఈ విషయాలు గ్రహించక యథావిధిగా ఏదో ఆచారంగా పాటలు పాడుకొని వెళ్ళిపోతా ఉన్నాం ప్రార్థన చేసుకోండి ఇది కాదు క్రైస్తవ జీవితం భయంకరమైన ఎండలలో మీరు సేవ చేయగలరా తృణీకరణ జీవితం అది అమ్మో బ్రదర్ ఎండ సరదలుతుంది మనకే తగులుతుంది కానీ సేవకులకు తగలదు వాడు రాత్రి మగళ్ళు ఎండకి వానకి చలికి అన్నిటికి పోతుంటాడే మన వానికి ఏం అంటే ని తృణీకరణ జీవితం యొక్క గుణగణం నీకు అర్థం కాలే ప్రభు నిజంగా నిన్ను కాపాడుతలేదా అన్న అనుమానం నీకు ఉంది కాబట్టి నువ్వు తృ అమ్ము తృనీకరించుకుంటే నేను ఎట్లా బ్రతకాలా బ్రదర్ నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలా బ్రదర్ ఉద్యోగం లేకుంటే ఎట్లా జీవించాలా బ్రదర్ సేవ చేసుకుంటే ఎట్లా జీవించాలా బ్రదర్ అంటే తలంపు అదంతా దుష్టి నుంచి వచ్చిన తలంపు అది ప్రభును చేసిన తలంపు గానే తన బిడల్ని ఏరిదేరైనా పోషిస్తారు ఈలోకి అసలు బహు కష్టపడి ఎంతో ప్రయాసంతో ఇంటికి వచ్చి కన్నీళ్లు విడుస్తూ తింటున్నారంట తన ప్రియులు ఏ కష్టపడకుండానే మంచిగా ఆహారం పొందుకొని నిద్రపోతున్నారు వాక్యం తృణీకరణ జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం క్రైస్తవ జీవితము తృణీకించుకొని జీవించలేని స్థితిలో ఉంది ఈరోజు ఆయనను వెంబడించాలా అంటే నువ్వు అట్లా ఉండాలా అంటే త్రుణీకరణ లేకుండా వెంబడిస్తే అది వెంబడింపు కాదు అందుకు విశ్వాసం ఉండదు మనుషుకు మడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనడు కాబట్టి దినం తీర్మానించుకోండి మీరు మీరు నిజంగా ఆయనని వెంబడిస్తుండరా లేదా పరిశీలించుకోండి ఈ వాక్యం మిమ్మల్ని హెచ్చరించాలా మీరు నిజంగా మిమ్మల్ని మీరు తృనీకరించుకుంటారా లేక ఆచారబద్ధంగా ఆయన వెంబడిస్తుండ్రా ఆచారబద్ధంగా వెంబడించే వారిని క్రైస్తవ పండగ క్రైస్తవులు అంటారు పండగ రోజే ఎంతో జాగ్రత్తగా పరిశుద్ధంగా కనిపిస్తూ ఉంటాడు ఇతర రోజులలో అనిలవలే అనిల కంటే మరీ అన్యాయంగా అద్మానంగా అనిపిస్తూ ఉంటారు మనం అటు ఉండడానికి వీల్లేదు ఈ వాక్యం హెచ్చ ఏం హెచ్చరిస్తుందంటే నిజంగా నీకు ఆశ ఉంటే ఎవడను నన్ను వెంబడింప కోరిన ఎడల కోరిక అది ఆయన వెంబడించే కోరిక ఎవడనన్ను నన్ను వెంబడింపూరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలా తృణీకరించుకోవాలా లోకాన్ని ప్రేమించకుండా సంపూర్ణంగా తృణీకరించుకొని నన్ను వెంబడించాల తన సెలవును మోసుకుంటూ నీ యొక్క భారాన్ని నీ యొక్క శ్రమలని నీ యొక్క కష్టాలని మోసుకుంటూ మరణం వరకు ఆయనను వెబడించగలవా అది మనకి ఈరోజు ఒక సవాల్లాగైపోయింది క్రైస్తవ జీవితంలో ప్రపంచం అంతటా కంఫర్టబుల్ లైఫ్ ఏషావు జీవితం దాన్ని అంత కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు అంటే సుఖానుభవానికి అలవాటు పడింది క్రైస్తవ జీవితం అంత సుఖమే అంత సుఖమే ఉదయం నుంచి సాయంత్రం వరకు అంత సుఖం కంఫర్టబుల్ లైఫ్ కష్టాలు మనకొద్దు మనుషులు నేర్చుకుంటుండేది కష్టాల నుంచి బయటపడాలంటే సుఖం కావాలంటే ఏం చేయాలా కంఫర్టబుల్ లైఫ్ కావాలంటే ఏం చేయాలా ఈ లోకాన్ని సంపాదించుకోవాలి చూడండి ఈ లోకాన్ని సంపాదించుకునేవాడికి పరలోకం పోవాలన్న ఆశ ఉండదు కఠినంగా చెప్తున్నా ఈ లోకాన్ని సంపాదించుకునేవాడికి ఈ లోకంలో ఆస్తి అంతస్తులు సంపాదించుకునేవాడు ఎప్పుడు కూడా పరలోకానికి వరకు సిద్ధపడాడు అటువంటి వాడు ఎట్లా పోతాడు సిద్ధపడకపోతే ఫలాని గ్రామానికి పోవాలంటే తల్లిగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా అన్ని సూట్ కేసు అవన్నీ తయారు చేసుకుంటాం కదా సిద్ధపడతా ఉంటాం కదా ఆహారాలు తీసుకుపోవాలా వాళ్ళ కొరకు పిండి వంటకాలు తీసుకుపోవాలా బహుమనాలు తీసుకుపోవాలా అన్నీ సిద్ధపడతామే పరలోకానికి పోవాలంటే కూడా అంతే కదా ఈ లోకంలో ఉన్నవాడు అట్లున్నాడు పరలోకానికి పోయేవాడు సిద్ధపడతా ఉంటాడు ఈ సిద్ధపాటు లేదు క్రైస్తవ జీవితంలో ప్రపంచమంతటా ఒకటే కథ ఒకటే స్టోరీ ఆయన కొరకు సిద్ధపడాలా ఆయన రాకరి కొరకు సిద్ధపడాలా అందుకే మీకు ఒక విషయం చెప్పేసి ముగిస్తాను ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మత వార్త ఇరునాలుగా దిన మనం చూస్తాం ప్రతి నేత్రము ఆయనను చూచిన ప్రతి నేత్రం ఆయన చూచను మెరుపు తూర్పును ఉదయించి పడమటి వరకు ఏ రీతిగా అగుపడినో అలాగనే మనుషుకు మనం రాకడా ప్రతి నేత్రం చూస్తుంది ఆయన దొంగవలే రావడం కాదు ఎవరికి తెలియకుండా సంఘం మాయం గడడం అసలేదు బైబుల్లో కానీ అదే రీతిగా ప్రకటిస్తుంది ప్రపంచమంతట క్రైస్తవ జీవితం ఎక్కడైనా అటువంటి వాక్యం ఒక నాలుగు వాక్యాలు చూపిస్తారు అవి వాటికి సంబంధించినవి కానే కాదు అమాంతంగా నేను మాయమైపోతాను నాకేం కాదని అని ధీమాగా ఉన్నారు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళ పరిస్థితి ఆయన బాహటంగా అందరికీ కనపడలాగానే వస్తున్నాడు అప్పుడు సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు సకల గోత్రములు సకల గోత్రములు అంటే మనుషులు రొమ్ము కొట్టుకుంటూ అయ్యో నేను గురించి ఆలోచించింది ఏంది ఈయన విధానం ఏంది అని అప్పుడు భయంతో రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు నువ్వు ఉంటావు అట్లా నువ్వు అలా పరిగెత్తిపోతావా చెప్పండి నేను వాక్యాన్ని ముగిస్తున్నా ఆయన ఈ లోకంలోకి వస్తేప్పుడు నువ్వు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతావా లేక ధైర్యంగా ఆయన ఎదుట నిలబడి ప్రవ్వా నువ్వు చెప్పిన ప్రతి మాట నేను పాటించిన ప్రవ్వా నా జీవితంలో నేను నీ కొరకు ఎంతో కాలం నుంచి కనిపెట్టుకున్నాను ప్రవ్వా ఇప్పటికి నువ్వు వచ్చినావా ప్రవ్వ వందనాలు ప్రవ్వా అని పోయి పోయి ఒక బిడ్డ తండ్రిని కౌగులించుకున్నట్లు నువ్వు పోయి కౌలించుతావు ఆయన మీద పోయి పడతావా దుంకుతావా తీర్మానించుకోండి మీ మీ జీవిత విధానం ఏ రీతి ఉందో ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీ మీరు త్రుణీకరణ జీవితం లేకపోవడం వలన ఎంతోమంది నశించిపోతున్నారు మిమ్మల్ని మీరు త్రుణీకరించుకొని ఆయన వెంబడించకపోవడం వలన మిమ్మల్ని చూసి ఎంతోమంది వ్యసన పడుతున్నారు ఈ బ్రదర్ ఈ సిస్టర్ ఎటువంటిది ఈ బ్రదర్ ఈ సిస్టర్ దేవుడు ఎటువంటి వాడు అని దేవుడి చేంతకు వస్తున్నారా మీ జీవన విధానాన్ని బట్టి మీ యొక్క ప్రవర్తనను బట్టి వారు రక్షణలోకి మీ ద్వారా ఎంతమంది నశించిపోతున్నారు అది మీరు గ్రహించలేదు ఇంతవరకు ఎంతోమంది నరకానికి పోయినారు మీరు మీకు తెలియకుండా మీ ప్రవర్తన మార్పు లేకపోవడం వల్ల మీ జీవితంలో మార్పు లేకపోవడం వల్ల మీరు చేయు విశ్వాస ప్రయత్నంలో ఈ యాత్రలో మీరు ఎవరికి ప్రభుని చూపించకపోవడం వల్ల వాళ్ళు ఎంతోమంది మరణించి నరకానికి పోయినారు మీకు తెలియదు ఆ రోజు తెలుస్తుంది మీకు నేను ఈ పని చేయకపోవడం వలన ఎంతోమంది నరకానికి పోయినారు ఆయన చూపిస్తాడు ఆ రోజు నువ్వు నా కొరకు జీవించింటే ఈరోజు వాళ్ళందరు నరకానికి పోయే వాళ్ళు కాదు అని చూపించినప్పుడు అప్పుడు నువ్వు సంతోషిస్తావా అయ్యో ప్రవ్వు అని క్షమించు ప్రవ్వా అంటే అది చాలా ఆలస్యం అరీతి ఉండడానికి వీల్లేదు నరకానికి పోతు నువ్వు పర్లేకపోతే నీకు సంతోషం ఉంటుందా పర్లోకపోయాక నీ బంధువులు నరకానికి పోయి నువ్వు ఒక్కడి పర్లోకంలో ఉంటే నీకు సంతోషం ఉంటుందా చూడండి ఇది చాలా కష్టతరమైన సేవ జీవితం క్రైస్తవ జీవితం కానీ ఇందులోకి వచ్చినాక పోయేది లేదు కానీ గొప్ప భాగ్యం చివరికి గొప్ప భాగ్యం ఇది పరలోకంలో ఉండడం కానీ ఈ లోకంలో పోత జీవించినప్పుడు నీతో పాటు ఆ నీటిలో తీసుకోకపోకపోతే ఉత్తచీలతో ఆయన దగ్గరికి వెళ్ళద్దు రిక్త హస్తాలతో రిక్త హస్తాల ప్రవ్వా నేను ఏం తీసుకురగలేదు ప్రవ్వా అంటే అవును తల్లిగారింటి దగ్గర పోయినప్పుడు ఎన్నో బహుమానాలు తీసుకుపోతావే మరి నీ తండ్రి సృష్టికర్త దగ్గర పోయినప్పుడు ఉత్తచీలతో ఎలా వెళ్తావును ఇది క్రైస్తవ జీవితం మీరు ఈ లోకంలో నుంచి ఆత్మల పంటని ప్రతి ఒక్కరు మోసుకొని పోవాల తండ్రి దగ్గరికి అది నీకు నీకు ఒప్పచెప్పబడ్డ ఒకటే ఒక ఆజ్ఞ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థని ప్రకటించండి చివరి ఆజ్ఞ అది ఆయన ఇచ్చాడు మనకి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థను ప్రకటించండి నమ్మిన వాణ్ణి శిష్యులుగా చెయ్యండి అన్నాడు అది నీకు అప్పగించబడ్డ సేవ జీవితం అది నువ్వు మర్చిపోయినాడు అని నన్ను అంటే అది నమ్మిన వాడిని శిష్యులుగా తయారు చేయాలి అందుకే నీ జీవితం దానికి సంబంధించి నీ పిల్లల్ని శిష్యులుగా తయారు చేసుకో నీ కుటుంబాన్ని శిష్యులుగా తయారు చేసుకో నీ స్నేహితులని నీ బంధులని నీ ఇరుగు వారిని దేవుని కొరకు శిష్యులుగా తయారు చేసుకో అందుకొరికే నువ్వు ఈ లోకంలోకి వచ్చినావు ఆయన నిన్ను ఆకర్షించుకున్నాడు అందుకొరికే నీకు రక్షణ అనుభవించాడు అందుకొరికే ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు వాటి దినం వాటిని తలపోయి జ్ఞాపకం చేసుకో ప్రవ్వా నేను ఇంతకాలం ఆ పని చేయలేదైనా కనీసం ఎప్పుడన్నా చేయలాగిన నాకు సహాయపడు ప్రవ్వా దాన్ని తగిన పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అనుగరించి ప్రవ్వా అన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం కళ్ళు మూసుకుంటే కొంతసేపు ప్రార్థన కలుద్దాం ప్రవ్వ నా కాలాన్ని నేను వృధా చేసుకున్నాను ప్రవ్వా నన్ను క్షమించినైనా ఆజ్ఞ అతిక్రమం పాపంనైనా మీరిచ్చిన ఆజ్ఞ నేను పాటించలేకపోయినాను పాపంలో పడిపోయినాను ప్రవ్వ నన్ను క్షమించిన పాపములకు క్షమించినైనా నా జీవితాన్ని తిరిగి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను ప్రవ్వా నన్ను నేను ఉపేక్షించుకుని జీవిస్త సహాయపడు ప్రవ్వా నేను అనేకల శిష్యులుగా తయారు చేస్తాను ప్రభు ఇతని మీదట బంధువులలో మిత్రులలో నేను ఎట్టి పరిస్థితుల్లో సిగపడాను ప్రభ మీ గురించి నా నిమిత్తమై ఎవరు సిగ్గుపడనో తండ్రి నేను వాణి నిమిత్తమై సిగ్గుపడతా అన్నాడు మన ప్రభు కాబట్టి మనం సిగ్గుపడద్దు భయపడద్దు అసలే శరాన్ని చంపేవాణి గురించి మనం భయపడద్దు కానీ ఆత్మని చంపేవాణి గురించి మనం భయపడుతున్నాం ఇక్కడ మన ప్రభు ప్రతి ఆత్మ నాది ప్రతి ఆత్మ లెక్క చెప్పాల్సి వస్తుంది ఆయన నా హృదయాన్ని పరిశీలించు ప్రవ్వ నాలో ఎటువంటి నిర్లక్ష్యత ఉందో చూపించు ప్రవ్వా మీరు ఎంతగానో శ్రమనుంది మీ ప్రాణాన్ని ఖరీదనంగా పెట్టి మమ్మల్ని రక్షించుకున్నారు అందులో ఆవగించేంత శ్రమ కూడా మేము అనుభవించలేదు ఇంతవరకు ప్రవ్వా శ్రమలు వద్దనుకుంటున్నాం అంత సుఖాన్ని ఏ షావులాగా మీలో ఎవడన్నా ఏ అంటే భ్రష్లో ఉంటున్నామో పరిశీలించుకోండి అని మీరు హెచ్చరించినారు ఇబ్బులు రాసిన పత్రికలో ఒక కూటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కుని అమ్మిన ఏశావాంటి వంటి భ్రష్టుడు ఎవరైనా మీలో ఉంటారేమో చూసుకోండి అన్నారు మీరు ఈరోజు క్రైస్తవ జీవితం అట్లనే తయారైంది ప్రభా భ్రష్టత్వంలో పడిపోతుంది అందుకే మీరు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనలేకపోతున్నారు మీరు కానీ మేము ఆ రీతిగా మేము తీర్మానించుకున్నాం ఈరోజు పూటి కూటి కొరకు మా జ్యేష్ఠతపు హక్కును అమ్ముకోం మా రక్షణ భాగ్యాన్ని మేము అమ్ముకోం దాన్ని కొనసాగించుకుంటాం మేము ఇచ్చిన ఈ ఆజ్ఞని పాటిస్తాం ఈ లోకాన్ని మేము తృణీకరించుకుంటున్నాం మా శరీర్ర కోరికలను తృణీకరించుకుంటున్నాం మీ కొరకు సమర్పించుకుంటున్నాం ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మేము మిమ్మల్ని విడిచిపెట్టం ప్రవ్వా మీ యొక్క వాక్యాన్ని విడిచిపెట్టాం మీ నామాన్ని మేము విడిచిపెట్టం మా కళ్ళ ఎదుట ఎంత భయంకరమైన బీభోత్సం జరిగినా మేం మటుకు విడిచిపెట్టం నైనా తీర్మానించుకుంటున్నాం అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి చేసాయా ఇక మీదట ఆత్మలను సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి సాక్ష్యం పంచుకుందాం ప్రతి ఒక్కరికి సువార్థం ప్రకటిస్తాం అనేకలన్నీ ప్రభుత్వత నడిపిస్తాం అప్పుడే మీరు పరలోకంలోని మందిరంలోనికి గొర్రె దగ్గరికి మీరు ప్రవేశించగలరు లేకపోతే బయటనే ఉండాల్సి వస్తుంది పరలోకంలో కూడా అది ఒకటేసారి జీవితంలో ఇంకా అటువంటి అవకాశం మరొకటి లేదు మనకి శరణి విడిచిపెట్టడానికి ఇంకా వేరే అవకాశమే లేదు ఎప్పుడు విడిచిపెడతామో కూడా మనకు తెలియదు శరీరం ఏ క్షణంలో విడిచిపెడతాం కూడా మనకు తెలియదు శర్రం దౌర్భాగ్యమైంది దీని నుంచి నన్ను ఎవడు విముక్తిని కల్పించగలడు ఏ తప్ప పరిశీలించుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు మతపరమైన జీవితం జీవిస్తున్నామా ఆయన కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి ఆయన పక్షంగా జీవిస్తున్నామా ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తున్నామా ఉపేక్షించుకుంటున్నామా లేదా ఎంతో నశించిపోతుంటే కళ్ళు మూసుకుని నాకేం పట్టిందిలే అని ప్రార్థిస్తాం పరిశుద్ధి ఒక దేవ మీకు వన్నాను మీరు ఎదగనో ప్రేమించి మమ్మల్ని ఓ ప్రవ్వ ఈ సన్నిధి మనల్ని మీకు ఎంతో వదనాలు మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం తీసుకొని నైనా ఓ ప్రవ్వ మేమెన్నోసార్లు ప్రవ్వా నిర్లక్ష్యంగా జీవిస్తూ ప్రవ్వా మీ యొక్క ఆజ్ఞని శిరసావించలేదని అయినా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం మా కళ్ళ ముందు మా ప్రియులు ఎంతోమంది నశించిపోయినారు స్నేహితులు ఎంతోమంది నశించిపోయినారు బంధువులు ఎంతోమంది నశించిపోయినారు రక్షణ భాగ్యం లేక నేను వాక్యం చెప్పకపోవడం నేను సువార్త ప్రకటించకపోవడం నేను సాక్ష్యం పంచుకోకపోవడం వలన ఇది జరిగింది అయినా నేను పశ్చాత్తాపడుతునే రోజు కానీ ఇక మీదట అట్లా చెయ్యను ప్రవ్వా వారిలో ఒంటరివైన వాడు పది వందల అగున ఉంది అంటే ఒక్కొక్కరు వెయ్యి మందిని రక్షించుకోవాలనేసి కనీసం ఆ వాక్యం సెలవిస్తుంది నీకు వెలుగొచ్చింది లెమ్ము తేజర లెమ్ము ఒక్కొక్కరు వెయ్యి మందినన్నా రక్షించుకోవాలా అని ఆ వాక్యం సెలవిస్తుంది కనీసం నువ్వు పదివేల మందిని పది లక్షల మందిని కూడా సంపాదించుకోవచ్చు తృణీకరించుకుంటే తృణీకరించుకోకపోతే ఒక్కరిని కూడా రక్షించుకోలేవు నువ్వు బయటనే ఉండాల్సి వస్తుంది దేవుని మందిరపు బయట నైనా మీ యొక్క సహమకు అనుగ్రహించమంతా ఆర్థిస్తాం ఈ యొక్క ఈ యొక్క పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి నూతనంగా ఈ విషయాలు మేము జ్ఞాపకం చేసుకునేలాగా వాటిని భద్రపరచండి మా హృదయాలలో అంతం వరకు సహించాలా అటువంటి బిడల్ గమ్మల్ని తయారు చేయండి ఈ సంఘాన్ని అభివృద్ధి పరిచయలకు మంచి స్థలం అనుగ్రహించండి గొప్ప సేవకులను తయారు చేసే సంఘంగా మీరు తీర్చిదిద్దండి గొప్ప గొప్ప సేవకుల కనుంచి బయలుదేరిలాగానే మీరు ప్రేరేపించండి ఇది మనుషులకు అసాధ్యం కానీ మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రవ్వా ఇక్కడున్న వారిని అందరినీ సువార్థికులుగా తయారు చేయండి ధైర్యంగా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా తయారు చేయడం అటువంటి జ్ఞానం మీరు అనుగ్రహించండి శక్తి చేత కాదు బలవంతం అసలే కాదు ప్రభావ ఇది కేవలం మీ ఆత్మ ద్వారానే సాధ్యం లేదు కాబట్టి ఆత్మకి సంపూర్ణంగా సమర్పించుకొని జీవించే బిడ్డలుగా ఈ సంఘర్లను అందరినీ చేయండి మరి విశేషంగా ప్రతి కష్టం నష్టం నుంచి మీకు ఈ సంఘర్షలకి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్న విధానం ఏ సు క్రీస్తు ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేమని ఏసుక్రీస్తున ప్రార్థిస్తున్నాం అయినా ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులని మంత్రశక్తులని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పాతాలంలో బంధిస్తున్నాం హాలనీయ ప్రవ్వా వీరికి సంపూర్ణ విడదైనా మీ యొక్క సేవ చేయలాగా అనేకలను శిష్యులుగా మార్చుకునేలాగా మీరే ప్రేరపించి నడిపించి మీరు అగ్రవస్థ పరచుకోండి చిన్నపిల్లలను ఆశ్రయించండి వారు బాగా చదువుకోవాలా గొప్ప సేవకులు కావాలా సైతం ప్రాంతాన్ని తొక్కే బిడలుగా తయారు వారి రాజ్యంలో నుంచి అనేకలని బయటికి లాక్ కోన్ అటువంటి సేవకులుగా ఈ బిళ్ళని తయారు చేసి మీ రాకరవర మమ్మల్ని అందరి సిద్ధపరచుకోండి ఫాస్టర్గాను ఆశ్రయించండి వారి కుటుంబాన్ని ఆశ్రయించండి మేలుదేయించండి ఆర్థికంగా మెరుగుపరచండి గోపురం త్యాగంతో పూరితంగా సేవ చేస్తుండగా వాళ్ళని ఆశ్రయించండి నేను అడుగు ప్రతి అనుగ్రహించండి ఆత్మలను అనేక ఆత్మలని అనుగ్రహించండి భూతల క్రిందలు కావాలి ప్రాంతం మీరే మహిమనుంది మమ్మల్ని అందరినీ మీ రాఘ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన నామ తండ్రి మరి వాక్యాన్ని మనం అందరం విన్నాం కదా శ్రద్దగా ఇంకా ఏమన్నా తిరస్కరించలేని ఏమైనా మన జీవితంలో ఉన్నట్లయితే ఇప్పుడైనా ఇప్పుడైనా సరే వాటిని తిరస్కరిద్దాం దేవుని సన్నిధానానికి రాకుండా ఆదివారం పోకపోతే ఏమైతుందిలే అనే మాట తిరస్కరించండి హృదయంలో నుండి వాటికి చాలా విషయాలు మనం తిరస్కరించి ఉన్నాయి కనుక అటు వాటిని మన జీవితంలో నుండి డివైడ్ చేసినట్లయితే దేవుడు మన అనేకమైన ఆశీర్వాదాలతో నింపుతాడని దేవుని వాక్యం సెలవుచ్చింది అటు మంచి వాక్యాన్ని అందించినా మరి దైవజీవులకు మనం సపోర్ట్లు కొడుతూ దేవుని మాయపోరు మన